నిష్క్రియోహం జాగ్రత్తగా ఈ పరిణామాన్ని మానవులందరూ జ్ఞానయోగంతో సాధించాలి ఏమంటే నిర్గుణం అవ్వడానికి నన్ను ఏయమంటారు లక్ష విలువార్చన చేయమంటారా చేయనైనా ఎవరు చేతున్నారు కానీ ఏం రావాలి ఫలితం నేను నిర్గుణుడను నిర్వికారుడను నిరాకారుడను నిష్క్రియుడను నిర్మలుడను నిరంజనుడను ఈ ఫలితాలు రావాలి ఈ భావం స్థిరం అవ్వాలి కనీసం భావంలో అయినా వాస్తవానికి ఇవి భావాలు కావు అభావానికి సాక్షి చాలామంది నిర్గుణాన్ని భావంగా భావించే వాళ్ళు కూడా ఉన్నారండి ఈ భావంగా భావిస్తే కాసేపే ఉంటాడు అంటే అర్థం ఏంటంటే ధ్యానం చేయడానికి అలవాటు ఉన్నవాడుంటారు ధ్యాన కాలంలో కొంతమందికి అంతా కరిగిపోయినట్లు తాను కూడా లయమైపోయినట్లుగా తోస్తూ ఉంటుంది తన ఆకార వికారాదులు నామరూపాదులు లయమైపోయినట్టుగా లీనమైపోయినట్టుగా ధ్యాన స్థితి గాఢ నిద్రావస్థ వలె తోస్తుంది వలె నిద్ర కాదు ఇలా తోచినప్పటికీ ఎంతసేపు ఉంటుంది కాసేపే ఈ షడ్విధ సమాజ నిర్ణయంలో ఇలా తోస్తుంది కానీ ఎంతసేపు ఉంటుంది కాసేపే మరలా బయటికి రాగానే మరలా ప్రపంచంతో వస్తుంది మరలా అంతా అయ్యో నా వాళ్ళు ఏడుస్తున్నాడు మా వాళ్ళు నా కోసం ఏడుస్తున్నారు నేను వాళ్ళ కోసం ఏడవపోతే ఎట్లాగా ఫీలింగ్స్ అన్ని వచ్చేస్తాయి నా కోసం ఏడిసేవాడి కోసం నేను కనీసం ఏడవాలా వద్దా ఏడవకపోతే ఫీల్ అవడు అనుకుంటాడు ఇలా రకరకాలు ఈ ఇవన్నీ గొడవలన్నీ ఇలా వచ్చేస్తాయి ఎందుకని అంటే ఇది తాత్కాలికమైనటువంటి భావం కాబట్టి అందువల్ల కైవల్య మార్గమైనటువంటి అచల సిద్ధాంతంలో వాళ్ళు ఏం చెప్తారంటే ఈ షడ్విస సమాధి నిర్ణయం అంతా మనసే కదయ్యా ఎరుకే కదయ్యా అంతకుమించి దాంట్లో అంత విశేషం ఏం లేదు పోమంటారు యోగ మార్గంలో షడ్విధ సమాజ నిర్ణయం పొనడం చాలా అవసరం చాలా ప్రధానం చాలా ఉత్కృష్టం చూడండి అంటే పిహెచ్డికి వెళ్ళినప్పుడు ఇంటర్మీడియట్లోను చదువుకున్నటువంటి విషయాలు సబ్జెక్టు చిన్నదైపోయి అప్పుడేమైనా బాగా పెద్దది నేర్చుకున్నాడా అంటే విశాల భావంతో చూడడం విశాల భావంతో నేర్చుకోవడం విశాల భావంతో గమనించడం వచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ రకమైనటువంటి విశాలమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి స్థితి జ్ఞానంతో పొందడం ద్వారా పిహెచ్డి చదువుకున్న ప్రొఫెసర్ గారు డిగ్రీకి పాఠం బోధించడానికి పనికొస్తున్నారు ఆ వ్యాపక ధర్మం ఆ సర్వవ్యాపక లక్షణం జ్ఞానం ద్వారా పరిణామం రాకపోతే ఆయన కూడా డిగ్రీ స్టూడెంట్ లాగానే పరిమితంగా ఆలోచించడం ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే డిగ్రీ చెప్పడానికి పనికిరాడుగు వాడు ఐదో క్లాసు పాట చెప్పడానికి పనికి ప్రాథమిక విద్య బోధించడానికి పనికి వస్తాడు మనం చూడండి డిగ్రీ చదువుకున్న వాళ్ళని ప్రాథమిక విద్యకి పెట్టుకుంటాం ఇంటర్మీడియట్కి పెట్టుకుంటాం పీజీ చదువుకున్న వాళ్ళని డిగ్రీకి పెట్టుకుంటాం ప్రొఫెసర్లు చదువుకున్న వాళ్ళు కూడా డిగ్రీకి పీజీకి పెట్టుకుంటాం ఇట్లా ఎందుకు పెడుతున్నాం అంటే పైన పెట్టు చదివిన వాడిని మెట్టుకి అంటే ఆ రకమైనటువంటి వ్యాపక ధర్మంతో వాడికి బోధిస్తాడు కాబట్టి సర్వవ్యాపక లక్షణం ఎప్పుడు గురువుకు ఉండాలి శిష్యుడు కూడా అటువంటి సర్వవ్యాపక ధర్మంతో బోధించాలి నేర్చుకోవాలి పఠనము పాఠనము ఈ రెండు సదాచారంలో భాగం జాగ్రత్తగా ఏ పనులైనా జీవయ్యను ఆదాన ప్రధానములు గాని పఠన పాఠనములు గాని లేదా నిధిధ్యాసనములు గాని సమాజ గాని ఏది చెయ్యక ఊరకుండటం నీలో ఏ లక్షణాలు స్థిరంగా ఉండాలయ్యా నిర్గుణోహం నిష్క్రియోహం నిరంజనోహం నిర్వికల్పోహం నిరామయం నిర్మలం ఈ నకార శబ్దంతో బోధించబడేటటువంటి ఏ లక్షణాలు ఉన్నాయో అవి నిలో స్థిరంగా ఉండాలి సహజంగా ఉండాలి చాలా చాలా స్థిరంగా ఉండాలి సహజంగా ఉండాలి ఈ స్థిరత్వము సహజత్వమే నీకు ఆత్మనిష్టమే బ్రహ్మనిష్టమి పరబ్రహ్మ నిర్ణయాన్ని పరాత్పరమనే నిర్ణయాన్ని కూడా అందిస్తుంది ఎందుకని నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన స్థాణు అంటే కదలనిది స్థిరమైనది ఆ స్థిరమైనది నీకు తెలియబడితేనే అచలోయం సనాతన లేకపోతే కుదరదు అచలోయం సనాతన అనేక చోట్ల ఇలాంటి అన్వయం కనబడుతుంది जाग्रक दी अर्थंस स्थिर सहजी चल